దుష్టుడు ఆ వారికి గుడ్డితనాన్ని కల్పించడు కానీ ప్రభా వాడితో మాకేం పని లేదు మేము ఎక్కడికి కూడా వెళ్ళలేం ప్రబ్బా సమస్తం మీలోనే ఉంది కాబట్టి నైనా మీ సన్నిధికి మేము వచ్చినాం మాతో మాట్లాడండి ప్రభా మాకు ఆదరణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగానైనా ప్రబ్బా గొప్ప జనాన్ని మీ సన్నిధిలోకి తీసుకొని రావాలా ఆ యొక్క మీరు మాకు అనుగ్రహించినారు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 ఇతరులను చూసి మనము మోసపోవడానికి వీల్లేదు ఎందుకంటే యుగ సమాప్తిలో ఆ రీతిగా మోసపోతారన్న విషయాన్ని యాకబు భక్తులు మనకి చూపిస్తూ ఉంటాడు మనం అనేక యాకోబు భక్తుల గురించి ధనిస్తూ ఉంటాం కదా నూతన నిబంధన కాలంలో ఒక్కసారి చూడండి మనం వాక్యాన్ని జబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా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 పతనం అయిపోయే కాలానికి మనం వస్తున్నాం ఇది మొత్తం తారమర అయిపోయి పాతవి గతించి కృతమయ్యే కాలానికి మనం వస్తున్నాం ఆయన రాజ్యముద స్థిరపరచబోతుంది కాబట్టి అందులో మనం అందరం నివసిస్తాం అందు కొరకు మనము తయారు అన్న విషయం కాబట్టి యుగ సమాప్తికి సంబంధించింది మనం తిరిగి యాకోబ గ్రంథానికి వస్తాం కొత్త సేపటి తర్వాత ఇప్పుడు మలా మీకా గ్రంథం మీకా గ్రంథము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 నాల్గవ అధ్యాయము దేనికి సంబంధించిందన్న విషయాన్ని మీక జాగ్రత్తగా మనకి చూపిస్తుండే ముందు మీరు నాలుగవ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే అందరు చెప్పబడ్డ ప్రవచనాలు రెండవ అధ్యాయము రెండవ వచనానికి వెళ్ళాలి చూడండి మీక గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం కాబట్టి యహువ సెలవిచ్చినది గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది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 విగ్రహారధికులైపోయి దేవుని యొక్క శాపానికి గురయ్యి ప్రపంచమంతటా విస్తరించిపోయినరో తప్పించుకొని ఎక్కడ పడితే అక్కడ దానికి సంబంధించిందని చెప్తున్నారు ఈ వాక్యం కానీ మనకు దేవుడు చూపించింది ఇది తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటది ఆ రోజు శారీరకంగా నెరవేరేది ప్రకృతి సహజంగా ఈ అందరూ చెల్లా చెదిరిపోయినారు కాలానికి మరీ విశేషంగా చెల్లా చెదిరిపోయినారు భారం అధికమైనప్పుడు వాళ్ళు చెదిరిపోయినారు నుంచి దాని తర్వాత ఇస్లాం మతము వారి మీద భారంగా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళా చెదిరిపోయినారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వచ్చి వచ్చినారు ఇస్రాయల్ దేశాన్ని తిరిగి ఏ రీదే సరే సాధారణంగా ఏ చర్చలలో వాటిని ధ్యానించారు ఎందుకంటే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అది ధ్యానిస్తూ అంటే ఆ ఇస్రాయల్ దేశము వీళ్ళు ఏసు కాలం అంటే డెబ్బైవ సంవత్సరం యేసు చనిపోయిన ఈ డెబ్బైవ సంవత్సరానికి మొత్తం తార్మార్ అయిపోయిన ఆ మందిరం కూల్చబడి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 కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఇసాల్ ఫైల్ అక్కడ వీళ్ళు ప్రపంచం అంతా విస్తరించినాక డబ్బులు బాగా సంపాదించుకున్నారు విపరీతంగా డబ్బులు సంపాదించారు ఇసాల్ ఫైజు ఏం చేశారు కొనుక్కొని ఒకసారి తీర్మానం చేసుకుని డిక్లేర్ చేసుకున్నారు ఇసాల్ దేశంగా దానికి ఇంగ్లాండ్ దేశస్తులు అమెరికా దేశస్తులు సపోర్ట్ చేశారు ఆ రీతిగా సపోర్ట్ చేయడం వల్ల అది ఒక దేశం లాగా తయారైరచ్చు సరే సాధారణంగా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 మతస్థులు లేక క్రైస్తవ సంఘస్థులు క్రైస్తవులు చెదిరిపోయినారన్న విషయం కాబట్టి వారికి సంబంధించింది ఇది ఎందుకంటే వారు ఆయనకి తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు ఇస్ ప్రజలు ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఆయనకి తిరుగుబాటుతనం చేసిన క్రైస్తవ జీవితం మీరు ఈ రోజు తిరుగుబాటుతనం కి సదృశంగా ఉందన్న విషయం మనం ఎన్నిసార్ ఇక్కడ వారి జీవిత విధానము వారి బోధ విధానము వారి నమ్ముకున్న విధానం ఇవన్నీ దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నాయి కాబట్టి వారిని బడ్డి ఇది హెచ్చరికలాగా చెప్పబడింది క్రైస్తవులు ప్రపంచమంతా చెడుగా జీవించడము మనం చూస్తున్నాం మనకు చూపిస్తున్న దేవుడు అది అదే రీతిగా మీకూడా చూపించినట్టు మనం మూడవ అధ్యాయంలో మనం కొంత కాలం ధనించడం దేవుడు నాకు అది చూపించండి అంటున్నాడు మీక చూడండి మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో నేనైతే యాపవ సతతి వారికి తమ దోషమును ఇషాలు తమ పాపమును కనబరుచుటకైవ ఆత్మావేశం చేత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 అది ఎప్పటికైనా ఒకటే విధానం దేవుని యొక్క ఆత్మ అదే రీతిగా హెచ్చరిస్తుంటే ప్రవక్తలలో ఉండి ఏ రీతిగా హెచ్చరించిందో తనలో ఉండి తను ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరంలో ఏ రీతిగా హెచ్చరించిండో విశల్ఫలది తర్వాత తన శిష్యులు ఏ రీతిగా హెచ్చరించిండ్రో ఈ రోజుకి కూడా మనం అంతే మనం కూడా ఆయన శిష్యులగానే ఉన్నాం శిష్యులవే కాబట్టి మనం కూడా హెచ్చరించాల అందుకే మనకి ఇవన్నీ విషయాలు చెప్పిస్తున్నాడు కాబట్టి ఇది ఏదో దేవుడు నాకు స్పెషల్ గా బయపరిచిన సంతోషపరిచి ఇంటికి పోయి కూర్చుండేది కాదు ఇది చాలా భారంతో కూడింది సరే సులువైంది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 అటువంటిది ఉండదు అని మత వార్త ఇరవై నాలుగు అధ్యయన ప్రభు చెప్పింది మనకి అటువంటి భయంకరమైన శ్రమల కాలము ఇంతకుముందు ఎప్పుడు లేదు రోవ కాలంలో లేదు సతమాఘోమర కాలంలో ఏ రాజుల కాలంలో దాని తర్వాత అంటే ఇప్పుడు జరగబోయే కాలానికి సంబంధించింది ఉండబోతుంది దాని తర్వాత మళ్ళీ ఎప్పటిక అంటే ఒకటేసారి అంత భయంకరమైన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 అంటే అంత్యకాలం ఎప్పుడు ఆరంభమైంది అంటే అది ఆరంభమై ముగించే టైం ఎప్పుడు ఆరంభమైంది బాప్తిజమిచ్చు వ్యూహాను కాలంలో అంటే యేసు ప్రభు పుట్టి ఆయన సేవ చేసే కాలంలో ఆరంభమైంది యేసు ప్రభు గెలలియ సేవ చేస్తున్నాడు ఈయన అరణ్య మార్గంలో ఎక్కడో సేవ చేస్తున్నాడు అడవిలో జీవిస్తూ బాప్తిజమిచ్చు యువసేపు అడవిలో జీవిస్తూ అడవిలో నుంచి అప్పుడప్పుడు యోధరకు వచ్చి అందరినీ హెచ్చరించేవాడు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 కాబట్టి ఈ అంత్య దినములు అంటే మీకే చెప్తున్న ప్రకారంగా అంత్య దినములు అంటే ఖచ్చితంగా మన కాలం సంబంధించింది అది ఆరంభమై బాప్సి కాలం వాప్సి యోహాన్ దినం నుంచి పడవ సమీపించింది కాబట్టి మీరు మారమను అని ఆరంభం ఇచ్చాడు దాని సంపూర్తి ఏ రీతిగా చేస్తు మన ప్రవ్వే దాన్ని సంపూర్తి చేస్తాడు అంటే ఆ కాలం ముగించే సమయం ఆ కాలం ఏ రీతిగా ముగిస్తుంది అని శిష్యులు అడుగుతున్నారు ప్రవ్వా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి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 భక్తులు రాసిన ప్రకట గ్రంథం ద్వారా మనకు అవన్నింటినీ దేవుడు చూపిస్తుడు నాలోనివే తీసుకుని మీకు వాటిని విశదీకరించు ప్రభు కాబట్టి అందు కొరకు పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించబడింది శిష్యులు ఆ పరిశుదాత్మ అభిషేకం వలన వీటన్నింటినీ విశదీకరించి మనకు చూపించాడు కాబట్టి మనం వాటి ధ్యానిస్తాం అనేసి ప్రభక్తలు చెప్పిన వాటిని ధ్యానించకుండా ఉంటామా చూడండి నాలుగవ అధ్యాయం అంత్య కాబట్టి అంత్య మీరు బాగా అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా ముగింపు కాలానికి మనం ఉంటున్నాం రెండు వేల సంవత్సరాల నుంచి అంత్యం ఆరంభమై ముగింపు కాలానికి మనం స్థిరపడుతున్నాం అంత్యదములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దళలోనికి ఒత్తురు ఇది యుగ సమాప్తికి సంబంధించింది ఆయన సన్నిధులునికి అందరూ ప్రవాహం సరే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 అంత్యకాలమున ఇది ఇది బాగా అర్థం చేసుకోవాలా ఏ కాలమున జనులు అనేకులు వస్తారు అంత్యకాలమున ఎందుకు వస్తారో చూడండి అనేకులు వచ్చి సియన నుండి ధర్మశాస్త్రమును ఎరుశులేముల నుండి యహో వాక్కును చూడండి ఇది ఇట్లా డాష్ పెట్టిండ్రు కదా చాలా జాగ్రత్తగా ధ్యానించాలి వాక్యం ఎప్పుడన్నా కామాలు డాష్లుంటే అవి ఎందుకు అట్లా పెట్టిన మనం అర్థం చేసుకోవాలి ముంతగా పెట్టింది కాదు లేక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 దాన్ని సెమికోలెన్ అంటారు పైన చుక్క కింద కామ అంటే దాన్ని సెమికోలెన్ అంటారు సెమికోలెన్ అంటే మీకు అర్థం కావాలా ఇంక గ్రామర్ చదివితే స్కూల్ ల హై స్కూల్ ల గ్రామర్ చదివితే వాటి అర్థాలు ఉంటాయి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు ఎక్కడ కామా పెడతారు ఎక్కడ కోలన్ పెడతారు ఎక్కడ సెమికోలెన్ పెడతారు ఇవన్నీ మనకు అర్థం కావాలా కాబట్టి ఉత్తమ పదాలు చదువుకుంటా పోతే కాదు ఆ డాష్లు ఆ కోలే మనం అర్థం తీసుకోవాలా అంటే సెమికోలెన్ అంటే కొంచెం సేపు ఆగండి అర్థం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 ఇప్పుడు బాధ అర్థం చేసుకోవాలా అంత్యకాలంలో లేక అంత్య దినములలో అనేకులు ఆయన సన్నిధికి వస్తారు ఎందుకు వస్తారంట సీఎన్ లో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేం నుండి యహో వాక్ రెండు వేరేనా ఇక్కడ రెండు ఒకయోన్ లో నుండి ధర్మశాస్త్రం అంటున్నాడు ఎరుసలేం నుండి యహో వాకు అంటున్నాడు అంటే యహో వాకు వేరే ధర్మశాస్త్రం వేరేనా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 అంటే మూడు వేల పద్నాలుగు సంవత్సరాల క్రితం మోసేకి దేవుడు అనుగ్రహించే అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్ గా మూడు వేల పద్నాలుగు కాకపోవచ్చు మూడు వేల ఇరవై కావచ్చు మూడు వేల ఐదు వందలు కూడా కావచ్చు ఆ రీతిగా చూ చూసుకుంటే నా దగ్గర ఆ క్యాలెండర్ లేదు నేను మీకు చెప్పలేను నేను సరే మనం క్యాలెండర్స్ ఎట్లా ఈ క్యాలెండర్స్ నమ్మం ఈ క్యాలెండర్స్ ప్రకారంగా ఇవన్నీ తప్పులేకపోతాయి కాబట్టి మనుషులు కల్పించిన ఇక బెబిలోనియన్ క్యాలెండర్స్ ప్రకారంగా గ్రిగోరియన్ క్యాలెండర్స్ ప్రకారంగా మనం ఎప్పుడు వీటిని ధ్యానించాం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 దానిలకి మన ప్రభుకి ఎంత తేడా దగ్గర దగ్గర ఐదు ఆరు వందల సంవత్సరాలు తేడా ఏడు వందల సంవత్సరాలు తేడా అంటే రెండు వేల ఏడు వందల పదహారు సంవత్సరాల తరం క్రితం చెప్పబడిన వాక్యం దానియలు దానిలో అడుతుండు ఇవి భవిష్యత్తులో జరగబోతున్నాయి మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి ప్రభు అంటే అవి అవసరం లేదు ధాన్యాలు నీకు చెప్పి కూడా వేసి నేను ఎందుకంటే నీ కళల్లో ఎట్లా నెరవేరం కానీ అంత్యులలో అవి కానీ నువ్వేం భయపడకు నీకు చాలా ఇష్టం ఉంది దేవుని వాక్యాన్ని అని చెప్పి కానీ ఇవి మట్టుకు నీకు అవసరం లేదు దానిని ముద్రించేస్తే అంతే ఒక కాలంకి నేనే ఆ ముద్రను విప్పుతా ఎవరు విప్పరా ముద్రను బాగా అర్థం చేసుకోండి బైబుల్ ని విప్పాలి దాన్ని అర్థం చేయాలంటే ఏసుడో తప్ప ఎవరు చెప్పలేరు అందరు ఏడుస్తారు ప్రకటన చూస్తాం కదా మనం ఈ వాక్యం పుస్తకం విప్పబడ్డప్పుడు పుస్తకం ముద్ర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 ఆ రీతిగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం అంటేనే ప్రవ్వే అన్న విషయాన్ని కూడా గ్రహించలేని స్థితి ఉన్నారు ఎందుకంటే యుగ దేవత వారికి గుడితనం కల్పించింది రోమి రాష్ట్ర పత్రికల్లో మనం ఎన్నిసార్లు ఎనిమిదో అధ్యాయంలో ఈ యుగ వారికి ఎందుకు గుడ్డికితనం కల్పించింది వాళ్ళు తీర్మానించుకోవారు గుడ్డి గు ఆటోమేటిక్ గా నువ్వు వారికి దొరుకుతావు దుష్టునికి దొరికిపోతే మంచి గుడితనం కల్పిస్తాడు కాబట్టి ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు మనకి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి మనకు అది అవసరం లేదు అని అనేకులు చెప్తున్నట్టు కానీ ప్రభు చూడండి ఒకసారి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త అధ్యాయము నలభై వచనంలో ఆయన ఏమన్నాడో ఆయన నోటిదారం విందాం చూడండి అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను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 ఆయననే దాన్ని నెరవేర్చిండు అని చెప్తున్నాడు వాటి ధర్మశాస్త్రం అంటే పాత నిపదన కాలం సంబంధించి పాత నిపదన పుస్తకం అదంతా అని చెప్తున్నాడు ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములు కీర్తనలు ఈ మూడు ఆయన గురించే వ్రాయబడ్డాయి అని చెప్తున్నాడు కాబట్టి నువ్వు దాన్ని నీకు స్వాతంత్రం వచ్చిందంటే నీకు అవసరం లేదని అర్థం చెప్పే విధానం వాటి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 అది నువ్వు గ్రహించాలంటే నీ కళ్ళు తెరవాల్సింది ఏసుడో తప్ప ఎవడుగా కానీ ఆ ఆ స్థిరమైన అవగాహనకి నువ్వు రావాలా నాకు అవసరం లేదంటే పాత నిబంధన కాలం పుస్తకాలు ఏవి నీకు అర్థం కావు కథాల పుస్తకాలుగా ధ్యానిస్తాం లేక జరిగిపోయిన విధానం ధ్యానిస్తాం యహోశో కాలం ఇట్లా జరిగింది మోసకాలం ఇట్లా జరిగింది ఫారో ఇట్లుండే వాడేట్లుండే వేడెట్లుండే అంతే కానీ అందులోని ఆత్మీయ విషయాన్ని నేను ఎట్లా దాని ప్రకారంగా ఎట్లా నా జీవితాన్ని మార్చుకోవాలా ఆ అవగాహనకి రారు ఎందుకంటే నువ్వు తీర్మానించుకున్న నాకు అవసరం లేదని నాకు స్వాతంత్ర్యం వచ్చింది నేను వాటిని ముస్తకా పుట్టగని అవసరం లేదు దాన్ని కట్టేసి సీల్ చేసి పెట్టేసుకుంటా నేను కేవలం కృత వాక్యలే జిస్తా కానీ కృత నిబంధన ఆయన ఆయన వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమ మూడవ దినమున మృతుల నుండి లేచి నీయురుశలేము మొదలుకొని సకల జన్ములలో ఆయన పేరట మారు మనసుకు మారు మనసును పాపక్షేమయు ప్రకటించబడినయు వ్రాయబడి ఉన్నది అందుబులు ధ్యానించాల లేఖనలలో అవి రాయబడ్డాయి కేవలము యేసు అంతేనా నామమున ఏ ఆయన పేరట అంటే అదే కదా ఆయన పేరట అంటే ఏసులో నామమున ఆయన పేరట లేక ఏసులో నామన్న మారు మనసును పాపక్షమపణ ప్రకటి బడుట బడుననియు వ్రాయబడి ఉన్నది ఏసు అందుకే మనం ధ్యాని ధ్యానిస్తాం పాత నిబంధన కాలంలోని వాక్యాన్ని ఏసు ప్రభు నామనే మారు మనసు పాపక్షపన కలుగుతుంది అందుకొరకు వాటిని ధ్యానించాలంటున్నాడు సరే ఇది మట్టుకో ఈ రీతి ఉంది కదా యాకోబో పత్రిక మనం ఈ విషయాలను తెలియచూస్తూ ఉంటాం చూడండి ఈ రోజు కొన్ని ఆ విషయాలు తీసుకుని మనం వాక్యాన్ని ముగించుకుంటాం తొమ్మిది గంటలకు వరకే మీరు చెప్పాల తొమ్మిది గంటల టైం లేకపోతే దానికంటే ముందు మొదటి కొరింతలో రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము దాన్ని మనం తిరిగి తిరిగి ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి కోరతెల రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నీకు ధర్మశాస్త్రము అవసరమా లేదా ప్రపంచమంతట క్రైస్తవులు లేక సేవకులు పాస్టర్స్ నీకు అవసరం లేదు నీకు స్వాతంత్రం వచ్చింది అని ప్రకటిస్తున్నారు ఇంకా నీకు అవన్నీ దాంట్లో నీకు ఏమీ పాలు లేక దాని దాని ప్రకారంగా నువ్వు జీవించిన అవసరం లేదు ఎట్లుంటది అట్లా దాని ప్రకారంగా జీవించకపోతే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా నర్హత చేయకూడదు అన్నాడు మళ్ళీ దాని ప్రకారంగా నువ్వు జీవించవా దొంగిలించకూడదు అన్నాడు వ్యభిసరించదు అన్నాడు మళ్ళీ దాని ప్రకారంగా నువ్వు జీవించకుండా ఉంటావా స్వాతంత్రం వచ్చిందని చూడండి ఇరవై ఒకటో వస్తువుల్లో దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కాబట్టి నువ్వు ఉండాలి అట్లా నువ్వు నాకు అవసరం లేదని లేనివాడను కాను అంటే అర్థమైంది నాకున్నది అంటున్నాడు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 నీకు అవసరం లేదు నువ్వు లోపల అవసరం లేదు స్వాతంత్ర్యం వచ్చిందని ప్రపంచమంతట ప్రకటిస్తారు ఈ రీతిగా ప్రకటించడం వల్ల వాళ్ళు క్రీస్తుని ధృనీకరిస్తారు ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్రం ఆయననే నెరవేరేదని ఇందాక చూసిన బ్లూకాస్ వార్నాల్ లో చూడండి మరోసారి ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి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 తప్పకంటాడు అట్లా కాబట్టి వాండే ఎట్ట ప్రకటించాలా అన్న విషయాన్ని చెప్తున్నాడు కొని తీరా పత్రికలు ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్య ఉండే కొనితీరం తర్వాత చూడండి బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీను ఏ విధము చేత కొందరిని రక్షింపలనని అందరికీ అన్ని విధములు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 మొదటి ఐదు ఆగ్ఞలు మొదటి నాలుగు ఆగ్యలు మొదటి నాలుగు ఆగ్ఞాలు దేవునికి సంబంధించినవి తక్కిన ఆరు ఆగ్ఞలు మనుషులకు సంబంధించినవి వాడు చెప్తాడు ఎందుకంటే వాడు బాగా ధ్యానించాడు కాదు పుస్తకాలు కానీ ఆ నాలుగు దేనికి సంబంధించినాయి ఐదు దేనికి సంబంధించినవి ఏ శు ప్రవలో ఏ రీతిగా సంపూర్తి అయినాయి ఏ శ్లో ఏం చెప్పింది దాని గురించి ఇవన్నీ నువ్వు ఎట్ల విశీకరించి చెప్తావు వాడు ధర్మశాస్త్రం బాగా ధ్యానించాడు వాడు క్షుణ్ణంగా కాబట్టి వాడికి తగినట్లు నువ్వు ధర్మశాస్త్రం గురించి ఆ ఆయిల్ తెలియని వానికి నువ్వు ఏ రీతిగా ప్రకటిస్తావు అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మత కైస్తవ జీవితము దీనికి విరోధంగా ఉంది ఇరవచ్చు కానీ మనం ఇటు ఏ రీతిగా ప్రకటించాలా అందుకే యాకోబు భక్తుడు ఈ విషయాలను మనకి జ్ఞాపకం చేస్తాం చూడండి కొన్ని కొన్ని ముఖ్యంగా యాకోబు రాసిన రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ తదితరగా రాసుకోవచ్చు కావాలంటే పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చి ధర్మశాస్త్రము దేనికి సంబంధించింది స్వాతంత్రము నిచ్చు నియమము నియమం అంటే కూడా ధర్మశాస్త్రమే స్వాతంత్రం నిచ్చు నియమము అంటే ధర్మశాస్త్రము స్వాతంత్రాన్ని ప్రకటిస్తుంది అని చెప్తున్నాడు నీకు స్వాతంత్రం కావాలా అంటే ధర్మశాస్త్రం నియమాన్ని పాటించాలా లేదా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 దేవుని యొక్క ధర్మశాస్త్రము నీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇంకా చూపిస్తున్నాడు కాబట్టి ధర్మశాస్త్రము స్వాతంత్రాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఏ రీతిగా ప్రవర్తించాలా ధర్మశాస్త్రానికి తగినట్టుగా ప్రవర్తించాలా అని చెప్తున్నాడు అక్కడ పన్నెండవ అసరంలో అదే మొదటి అధ్యాయము ఇరవై ఆరో వర్షాలు చూడండి ఎవడ నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయం నువ్వని అనుకునే వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలకు పిల్లలను విదరాలను వారి ఇబ్బందులలో పరామర్శించు అంతేనా పరామర్శించుటయుక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకు అంతేనా కానీ కాపాడుకొనిటయే అంటే ధర్మశాస్త్రం ఎంత సంపూర్తిగా ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఈ లోకంలో ఎట్ట జీవిస్తున్నావు ఈ ధర్మశాస్త్రం నిన్ను ఏరితిగా సంపూర్తి చేస్తుంది అంటే అది సంపూర్ణమైనది ధర్మశాస్త్రం అని చెప్తున్నాడు ఇరవై వచనంలో ధర్మశాస్త్రము సంపూర్ణమైనది అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఎనిమిదవ వర్షం చూడండి రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇది ధర్మశాస్త్రానికి మూలము లేక ధర్మశాస్త్రం అంతా దీని మీదనే ఆధారపడింది అని ప్రభు జ్ఞాపకం చేసిన ఒకరోజు మనకి మనం దాన్ని ధనించిన ఒకరోజు ఎనిమిదవ మెట్టుకు నిన్ను నీ పొరుగు ప్రేమించుము అను లేఖనములలో ఉన్నట్టు ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్యను అంటే ఆజ్య చాలా ప్రాముఖ్యమైంది లేక ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైంది ఆ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ధర్మశాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకో తెలుసా నిన్ను అలేని పొరుగు అని ప్రేమించము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఒక్కసారి ఎందుకంటే మనం వీటిని సాధారణంగా ధ్యానించాము సండే స్కూల్లో ధ్యానిస్తాము లేకపోతే సండే స్కూల్ ఎప్పుడూ అయిపోయింది మన జీవితంలో ఇంకా మనం సండే స్కూల్ పోతామా తిరిగి పోము కదా సండే స్కూల్కి పోము సండే స్కూల్ లో టీచర్ లాగా కూడా మనం పనిచేయము నాకు తెలుసు చేస్తారా రెండు స్థలాలలో పది యాగల గురించి మోస మనకు చూపిస్తాడు బైబుల్లో రెండు స్థలాలలో ఒకటిది మిర్గమ్మ కాండము ఇరవైవ అధ్యాయము మొదటి పదిహేడు వర్షాలలో ఫస్ట్ టైం పది యాగల గురించి చూపిస్తాడు అక్కడ దాని తర్వాత ద్వితోపదేశండం ద్వితీయోపదేశము ఐదవ అధ్యాయము నాలుగు నుంచి ఇరవై వచనంలో పది యాగల గురించి మనకు చూపిస్తాడు సరే నిర్గమ కాండం అంటే నిర్గమము అంటే ఏం చెప్పండి నిర్గమం ఆ ఎక్సోడస్ అంటాం ఆ ఐగుప్తు నుంచి వాళ్ళు ఇసల దేశానికి ప్రయాణమైనారు కదా ఆ ప్రయాణాన్ని నిర్గమం కాబట్టి ఆ ప్రయాణం అరణ్య మార్గంలో పోతున్నప్పుడు దేవుడు బయలుపరిచిన ధర్మశాస్త్రం అక్కడ వాళ్ళకి ఇప్పుడు మనం ఉంటుంది కూడా ఆత్మీయ జీవితంలో అరణ్య మార్గం ఈ లోకం ఇది మార్గము ఇది ఎరుకో పట్టణము ఇది నిషిధమైంది ఇది క్షేయమైంది బాగా అర్థం చేసుకోండి యోహాను సువార్తలు మనం దీన్ని ఇనిసల జం మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి అని హెచ్చరించండి ఈ లోకం అంతా క్షయమైంది ఈ లోకంలో ప్రతిది క్షేమైంది అంటే శాపపూరితమైంది దాని కొరకు కష్టపడకండి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అని హెచ్చరించింది ఇది మనం నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని స్టార్ట్ చేసిండి ఆ వాక్యం మీరు రొట్టెలు చేపలు భుజించట వలన నన్ను వెతుకుతున్నారు ఐదు రొట్టెలు రెండు చేపలకు సంబంధించిన పోదు అది అట్లా ఎవరు చెప్పరు ఐదు రొట్టెలు రెండు చేపలు తినటం నన్ను మీరు వెతుకుతున్నారు కానీ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా రొట్టెలు భుజించటం మీరు నన్ను వెతకద్దు లేక రొట్టెల కొరకు నన్ను వెతకద్దు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలని నాకు నన్ను వెతకద్దు క్షీణమైన ఆహారం కొరకు కష్టపడద్దు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి అంటే దేవుని జ్ఞానం కొరకు దేవుని వాక్యం కొరకు కష్టపడండి ఎందుకంటే అదే నీకు స్వాతంత్రం ఇస్తుంది ఇందాక చూసినాం మనం యాకవో భక్తులం ద్వారా అది నీకు స్వాతంత్రం ఇస్తుంది అది సంపూర్ణమైన వాక్యం అదే రీతిగా చూడండి ఒక్కసారి చూడండి నిర్గమకాండం దాని తర్వాత ద్వితీయోపదేశ అంటే తెలుసు ఎవరికన్నా మనం ధ్యానించిన కొంతకాలం క్రిందట సరే మీరు లేరు అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించినాం ద్వి అంటే రెండు ద్వి అంటే రెండు కాండము ఉప ద్వితీయోపదేశం ఉపదేశం ద్వి ఉపదేశం రెండు విధాల ఉపదేశం ద్వితీయోపదేశం అంటే అది ద్వితీయ ద్వి ఉపదేశం అంటే రెండు విధాల ఉపదేశం మొదటిది ఏంది మొదటి ఉపదేశం ఏంది మీరు పాపంలో ఉంటే మీకు శాపము తప్పదు పాపం వలన వచ్చి జీతము మరణం ద్వితోపదేశండము సగం భాగం దాంగులిసి చెప్తారు పాపంలో ఉంటే మీరు సస్తరు శాశ్వతంగా నారకపోతారు రెండవ ఉపదేశం ఏది మీరు పాపం నుంచి బయటికి వస్తే నిత్య జీవంలో జీవ నివసిస్తారు ప్రభుత్వం అది రెండవ ఉపదేశం కాబట్టి యూతోపదేశం కన్నా మీరు ఎప్పుడు ధ్యానిస్తే చూస్తారు మీరు ఇవన్నిటిని పాటించకపోతే మీరు శాశ్వతంగా నరకానికి పోతారు అని చెప్తాడు ఇవి మీరన్ని పాటిస్తే మీరు నిత్య జీవంలో పాటు ఉంటారు అది రెండవ భాగం యూతోపదేశం అట్లా డివైడ్ ఉంటది ఏవేవి చెయ్యాలా ఏవేవి చెయ్యొద్దు అనేది ఉంది అక్కడ అది ఉపదేశం కాబట్టి పది ఆక్యం దానికి సంబంధించింది అదే చూస్తాం మనం అక్కడ చూడండి ఒకసారి నిర్వామకాండము ఇరవై అధ్యాయం చాలా సంవత్సరాల క్రితం మనం ధ్యానించాం కదా నిర్గామాకాండము ఇరవైఅవ అధ్యాయము మీరు ఎక్కడన్నా రాసుకోండి వాటిని ఇరవై అధ్యాయము మొదటి వర్షంలో దేవుడు ఈ ఆగిలన్నీ వివరించి చెప్పెను దేవుడు ఈ ఆగలన్నింటినీ వివరించి చెప్పారు ఎందుకు చెప్పిండు కొంతకాలం తర్వాత మర్చిపోండా కాదు కదా యుగ సమాప్తిలో మర్చిపోండా కాదు కదా అందుకే సీఎం నుంచి బయలుదేరిందని మనం ఆరంభించడం ఈరోజు వాక్యం అది అంత్య దినలో అని చెప్పి కానీ ఇది ఆరంభ దినాలు కదే ఇది అంటే ఆరంభ దినాలు ఇస్ఫల్ల జీవితాలలో కానీ అంత్య దినంలో అది బయలుదేరుతుంది అని చెప్పిండు చూడండి మర్చిపోయారు కాబట్టి మనుషులు దేవుడైన యోహోవాను నేనే ఐఎమ్ యువర్ గాడ్ ఇంగ్లీష్ వైభవంలో ఉంటుంది దేవుడన యహోవాను నేనే మొదటి ఆజ్ఞ ఏ రీతిగా సంపూర్తి చూడండి మొదటి ఆజ్ఞ ఏంది దేవుడన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేనే దేవుణ్ణి కాబట్టి నేనే నీకు విడుదలిస్తా నేనే నిన్ను రక్షిస్తా అది ఆయన దేవుడని చెప్పడానికి అర్థం నేను ఎందుకు దేవుడిని చెప్తున్నాడు నేను తప్ప ఎవడు మిమ్మల్ని రక్షించడు అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు చూడండి నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు కాబట్టి మొదటి ఆజ్ఞ ఏంది సరే మొదటి ఆజ్ఞ చాలా మంది ధ్యానించినప్పుడు చెప్తారు దేవుడన యహోవాను నేనే అంతే అక్కడికే చెప్తారు కానీ మొదటి ఆజ్ఞ ఏ రీతిగా సంపూర్తి ఇవన్నీ వచనాలి దేవుడ వ్యవహాను నేనే నేనే దాసల గృహమైన ఆయుగుప్తుల నేను వెలుపలికి రప్పించి తిని దాని తర్వాత మూడవ భాగం నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు ఇది మొదటి ఆగ్య మొదటి ఆగ్ఞలో మూడు భాగాలున్నాయి అట్లా ఎక్కడ ధ్యానించము ఏ బైబుల్ స్టడీలు ధ్యానించము ఏ చర్చిలో ధ్యానించరు నేను చూడలే ఎంతవరకు ఆ ఫస్ట్ భాగం ఒకటి ధ్యానిస్తారు కానీ మనకి సంపూర్తి మూడవ భాగం పుస్తకాన్ని దాని సంపూర్తి కాదు నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు సరే ఏకమై ఉన్నామన్నారు కదా ప్రభు అన్నాడు ఈ వాక్యం చేసి శారీరకమైన ఇస్ల్ బల్ ఏమంటారు దశ ఇగో ఇక్కడ ఎందుకు చూసిండ్రాహో ఓ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు క్రైస్తవులు మీరు పది ఆగ్ని ఉల్లంఘిస్తున్నారు అని వాళ్ళు చెప్తారు శారీరకమైన ఇసల్పాల్ నువ్వు అంట వారే పిచ్చోడా నువ్వు శరీరమైన ఇస్సాయలు అసలైన ఇసాయిలు నేనని నువ్వు చెప్తే నిన్ను సంపతరు వాళ్ళు నేను కొడతారు జరుగుతుంది ఆ రీతిగానే ఇస్లాల్ దేశంలో క్రైస్తవులు ఎందుకు మరణిస్తున్నారంటే కారణం ఇదే విధానం నువ్వు విగ్రహానధికుడు అని వాణి దృష్టిలో కాని నువ్వంటున్నావు నువ్వు ప్రభుని ధృవీకరించడం వల్ల నువ్వు విగ్రహానధికుడు ఆత్మని ఎవరు స్వీకరించారో వాడే అంత్యక్రిస్తూ అని యోహానుభక్తుడు చూపిస్తాడు నువ్వు అని చూపిస్తున్నావు వాడు అందుకే నిన్ను సంపుతాడు ఇప్పుడు జరుగుతున్న విషయం అదే అక్కడ ప్రపంచం నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు రెండవ ఆజ్ఞ చూడండి రెండవ ఆగ్య ఎక్కడ ఆరంభమైతుంది నాలుగవ వచనంలో మీరు రాసుకోండి ఎక్కడన్నా మొదటి ఆగ్య మొదటి మూడు వచనాలు రెండవ ఆగ్య నాల్గవ వచనం పైన ఆకర్షం గాని క్రింద క్రింది భూమి గాని భూమి క్రింద నీల ఎందే గాని ఏడు దేని రూపము ఆయనను విగ్రహమునను నీవు చేసుకున్నకూడదు బాగా అర్థం చేసుకోండి పైన గాని క్రిందే గాని ఏ విగ్రహం చేసుకునకూడదు పైన అంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలు గాని గ్రహాలు గాని గ్రహాలని పూజించద్దు నక్షత్రాలని పూజించొద్దు ఇంకా ఏ వస్తువు అయినా కాని పైన కనిపించడం పక్షులే కాని పక్షుల మొహాలు విగ్రహాలు పెట్టుకుని పూజించద్దు అది హెచ్చరిక ఎందుకంటే అది ఆయన సృష్టి ఆయన సృష్టిని పూజిస్తే ఆయనకి చాలా కోపం వస్తుంది సరే నువ్వు అనుకోవచ్చు నేను నేను ఆయన సృష్టిని పూజిస్తలేదు నిషానిలాగా క్రిస్మస్ పండుగ రోజు ఈ మా ఇంటి మీద స్టార్ పెట్టుకున్నా అని నువ్వు అనుకుంటున్నావు సరే అక్కడ పోతే మనం బోధ ఎక్కడికి వెళ్ళిపోతుంది వద్దు క్రిస్మస్ ట్రీ లవన్నీ బయటకు వస్తాయి అవన్నీ ఎన్నిసార్లు నేను మీకు చూపించిన మీరు ఇంటర్నెట్ లో పోయి అవన్నీ ఉన్నాయి క్రిస్మస్ ట్రీ కి ప్రవచనాలు బోధలు ఎన్నో ఉన్నాయి ఎన్నో సంవత్సరాల క్రితము అంటే ఏసో పుట్టుకోకు ముందు దగ్గర దగ్గర ఆరు వందల సంవత్సరాల క్రితము ఇరిమియా ప్రవచించింది భవిష్యత్తులో క్రిస్మస్ ట్రీ పెట్టుకోబోతున్నారు మనుషులని ఆయన ప్రవచించింది నేను నీకు అది గ్రంథంలో ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ మీరు ఇంటర్నెట్ లో కొట్టండి ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అని కొడితే మన వాక్యమే వస్తుంది ఇంకా ఎవరిదే ప్రపంచంలో నేనేది గర్వంగా చెప్తలేను గొప్పగా చెప్తాను ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అని మనకు దేవుడు బయలుపరిచిండి భవిష్యత్తులో ప్లాస్టిక్ క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటారు మనుషులు ఇండలో ఎందుకంటే వాడికి బెజర్ వస్తుంది ప్రతిసారి పోయి పచ్చని చెట్టును కట్ చేసుకొని తీసుకొని పెట్టాలా అది ఎండిపోతే జనవరి ఫస్ట్ తర తీసుకుని పోయి రోడ్ మీద ఎందుకో తలనొప్పి ఒకేసారి ప్లాస్టిక్ తెచ్చి పెట్టుకుంటే దాన్ని మూట గట్టి అల్మారంగా పడేస్తా మళ్ళా నెక్స్ట్ క్రిస్మస్ ట్రీ వస్తే దుమ్ము దులుపుతా మళ్ళా పెట్టుకుంటా అది భవిష్యత్తులో నెరవేరుతుంది అని గ్రంథంలో మనకు చూపించిన ప్రభు ఇర్మియాలో పచ్చని చెట్టు అదే ప్లాస్టిక్ ట్రీ ఈ యశాలనే మనం చూసినాం ఇర్మియాలో పచ్చది పచ్చని చెట్టు చూపించండు నన్ను ఎట్లా అలంకరిస్తారు అవన్నీ చూపించండు ఇర్మియాలో అట్లనే అలంకరిస్తున్నారు ఈ రోజు మనుషులు ప్రపంచమంతట సరే అది చాలా చెత్తతో కూడినది ఎందుకంటే వాతావరణాన్ని చెడగొట్టేది క్రైస్తవులు అని నేను మీకెనిసాలో చూపించిన ఈ రోజు ఎన్వైరాన్మెంట్ చెడిపోయిందంటే కేవలం మనమే బాధిలం మనం అంటే నువ్వు కాదు క్రైస్తవ జీవితం ఎక్కువ పెట్రోల్ డీజిల్స్ వాడేది క్రైస్తవ దేశాలే ప్రపంచమంతట ఎక్కువ చేస్తుంది క్రైస్తవ దేశాలే ఓజోన్ లేయర్ టెప్లీ కారణము క్రైస్తవ దేశాలే ఎక్కువ క్రిస్టియన్ నేన్స్ అని చెప్పుకుంటారు అదే రీతిగా కేవలము ఒక న్యూయార్క్ సిటీలని ఇరవై యాభై లక్షల చెట్లు నరికేస్తారు ప్రతి సంవత్సరం ఒక్క సిటీలో అది నాకు ఎట్లనో ఒక న్యూస్ పేపర్ లో దొరికిందాక ఒక న్యూయార్క్ సిటీలని యాభై లక్షల చెట్లు నరికేస్తున్నారు క్రిస్మస్ ట్రీస్ వాళ్ళు కొన్ని వందల ఎకరాలలో క్రిస్మస్ ట్రీలు పెంచుతారు పంటలాగా పొలాన్ని ఒక ఒక పంట వేసినట్లు అవి ఆ సంవత్సరానికి పెరుగైనాక వాటిని కట్ చేసి మంచిగా అలంకరించి క్రిస్మస్ ట్రీస్ లాగా అమ్ముతారు ఆ దేశంలో ఒక సిటీలో న్యూయార్క్ సిటీలో అట్లా ప్రపంచమంతటా ఎన్ని సిటీలలో ఎన్ని చెట్లు కట్ చేస్తున్నారో నీకు ఎవరు తెలుసు నాకు తెలుసా నాకు కూడా కొన్ని కోట్ల కొలది చెట్లని నరికేస్తుంది క్రైస్తవ సంఘం అది దేవుని సృష్టికి విరోధమా కాదా ఆ రీతిగా వాతావరణ కాలుష్యాన్ని పెంపొందిస్తుంది క్రైస్తవ జీవితమే సరే నేను ఒక సంఘం గురించి ఎప్పుడు చెప్తాను ఒక పాస గురించి ఎప్పుడు చెప్తాను ప్రపంచం అంతటా క్రైస్తవ జీవితం అట్లుంది బట్ క్రిస్మస్ ట్రీ ఏ రీతిగా పొల్యూషన్ తయారు చేస్తుంది కూడ మంచి వాక్యం తయారు చేసుకోండి ఆ రోజు మీరు ఏ చర్చ్ రానియారు క్రిస్మస్ ట్రీ వలన పొల్యూషన్ ఎక్కువ అంటే ఎవడన్నా మీ యొక్క వాక్యం వింటాడా ఎవడు వినాడు ఎవరు రానియాడు సరే మనం ఎక్కడ బోంగూడ ఎందుకంటే మనల్ని ఎవరు రానియరు కాదు మనం వాళ్ళకి అనుగుణంగా చెప్పం కూడా దేవుడు మనకి ఏం బయలుపరిస్తే అదే చెప్తాం మనుషని ఆకర్షించుకోవాలని మనం ఎప్పుడు చెప్పం మనుషులు మన ప్రభుత్వ ఆకర్షింపబడాల ఆయన హెచ్చింపబడాల మనం తగ్గింపబడాల అదే మన సేవ జీవితం నువ్వు వాక్యం ప్రకటిస్తుంటే కూడా అంతే డిఎల్ మూడి అనే వ్యక్తి నైన్టీన్ ట్వంటీస్ నైన్టీన్ ఫార్టీస్ ఆ గొప్ప సేవకుడు కానీ ర్యాప్చర్కల్ ఎత్తబడ సంఘం బోధించబడు కానీ ఆయన గొప్ప సేవకుడు ఒక రీతిగా చెప్పాలంటే ఆయన ఒకరోజు నేను వాక్యం ప్రకటిస్తుంటే గంభీరంగా అందరు ఆశ్చర్యపరట ఎంత బాగా చెప్తుండే పాస్టర్ వాక్యం అని వాళ్ళ దేశంలో ఆచారం ఏంటంటే చర్చ అయిపోయినాక పాస్టర్ తలుపు తెర నిలబడతాడు మనుషులందరు బయటకు పోతుంటే వాళ్ళందరికీ కరాచరణ చేస్తారు అంటే షేకండ్ ఇస్తాడు సేకండ్ ఇచ్చి మంచిది ఇంటికోండి మంచిగా ఆనందిని పండుకోండి అని చెప్పడం అయితే ఒక ఆదివారం ఆ వాక్యం చెప్పి తలుపు తెరి నిలబడితే అందరు వచ్చి పాస్టర్ మీరు ఎంత బాగా చెప్పింది ఈ రోజు వాక్యం అనేసి పాస్టర్ని పొగిడినట ఆ రాత్రి పోయి కళ్ళు మోకాళ్ళు బాగా ఏడ్చినట్ట ప్రవ్వ ఏంటి ప్రవ్వాళ్ళు నన్ను పోగొడుతున్నారు బాగా ఏడ్చినాక నెక్స్ట్ ఆదివారం మళ్ళా వాక్యం చెప్పినట్ట వాళ్ళు కేవలం ఆదివారంలో వాక్యం చెప్తారు కదా నెక్స్ట్ ఆదివారం ఒక్క వాక్యం చెప్తాడు బైబుల్ అంతా మనం ధ్యానించాం క్రైస్తల గురించి నేను చెప్తున్నా బైబుల్ అంతా ధ్యానించాం ఆదివారం పోయినాక వాడు ఒక వాక్యం తీసుకొని దాన్ని విశదీకరించి స్టోరీస్ చెప్పేస్తాడు అది విని హాహాహా దేవ బంధనాలైనా ఇంటికి వెళ్ళిపోతారు అది కూడా మర్చిపోతారు అదే మనకి యాకోబో భక్తులు జ్ఞాపకం మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచనంలో మనుషులు మర్చిపోతారు చిన్న కాలం నుంచి చిన్న వయసు నుంచి వింటున్న వాక్యాలు అన్ని మర్చిపోయినారు ప్రతి ఆదివారం వింటున్న వాక్యాలు మర్చిపోతారు ఎందుకంటే ఒక్కొక్కటి నువ్వు శాంపుల్ లాగా తీసు ప్రకటిస్తున్నావు వాడు శాంపుల్ లాగానే వింటుండే శాంపుల్ లాగానే పోతుంది అది కానీ మనకు ధర్మశాస్త్రం అంతా ముఖ్యం అనేది ఏ చర్చలో చెప్తున్నారు ఈ రోజు ప్రపంచం అంతటా మీకు ధర్మశాస్త్రం అవసరం లేదు మీకు స్వాతంత్ర్యం వచ్చింది మీకు అవసరం లేదు కానీ ప్రభు చెప్తున్నవన్నీ మీకు అవసరం అనే అందుకే మీకదని జ్ఞాపకాల్సిన యుగ సమాప్తిలో అవి అది తిరిగి సియోను నుంచి బయలుదేరుతుంది జన్లందరూ దానికి ఆకర్షించబడతారు ఎందుకంటే ఇంతకాలం ఎట్లా మర్చర దీన్ని అని మనుషులు తిరిగి దాని పట్ల ఆకర్షించబడతారు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గానీ భూమి క్రింద నీళ్ళందే గానీ ఉండు దేని రూపము ఆయనను విగ్రహమును ఆయనను నీవు చేసుకునకూడదు పక్షులే కాని నక్షత్రాలే గాని గ్రహాలే గాని ఆకాశంగా కనిపించే చంద్రుడు సూర్యుడు మొహాలు గాని ఏవి కూడా విగ్రహాలు పెట్టుకోవద్దు అదే రీతిగా గాలిలో ఎగిరే ఏ పక్షి జీవినైనా విగ్రహం పెట్టుకోకూడదు అదే రీతిగా భూమి మీద ఉండు ఏ జంతువు విగ్రహం పెట్టుకోవద్దు అని చెప్తుంది ఈ వాక్యం భూమి మీద ఏ జంతువు విగ్రహాలు కూడా సరే అయినా గొరపిల్ల గాడిద పిల్లల మీద ఎక్కువ నేను గాడిద పిల్లని పెట్టుకుంటాను క్రిస్మస్ కొన్ను చెట్టు కింద ఒక గాడ పిల్లని ఒక గాడిదని పెడతాను అట్లనే ఒక భార్యను పెడతాను ఇవి చూ వినడానికి బాగుంటాయి చూడడానికి పిల్లలకి బాగుంటాయి పిల్లల్ని ఆకరించుకోవాలంటే ఇవన్నీ చూస్తే బాగుంటాయి కదా మంచిగా ఉంటాయి కరెక్టే డ్రామాలో డ్రామా చేసి చూపించి పిల్లల్ని ఆకరించుకు కానీ అసలైన సత్యం నువ్వు చూపిస్తున్నావు పిల్లలకి నీ పిల్లలని ఆకర్షించుకోవడం కొరకు చర్చికి వాటి అన్నింటినీ చూపిస్తున్న పెట్టి కానీ అసలు సందేశం నువ్వుకి ఎప్పుడు చెప్తలేవు నువ్వు తండ్రి వై తల్లి వైపాస్వర్డ్ లాగా నీ పిల్లల్ని నడిపిస్తలేవు వాళ్ళకి పాప క్షమాపణ అనేది చెప్తలేవు పాపం అంటే ఏంది చెప్తలేవు క్రైసిస్ అయింది పేరెంట్స్ వేరే మతస్తులు వాళ్ళ పిల్లల్ని రుబ్బుతున్నారు వాక్యాలలో ఫాల్స్ మూవ్మెంట్ ఫాల్స్ మతం అది ఫాల్స్ మతమైనా వాడిని పొద్దున నాలుగు గంటలకి రెండు గంటల రుబ్బుతున్నారు వాక్యంలో అబద్ధ బోధ అబద్ధ వాక్యాలైనా అబద్ద మతమైనా దాంట్లో వాళ్ళు రుబ్బుతున్నారు వాళ్ళు దాంట్లో రుబ్బి అదే సత్యం అనుకుంటున్నారు అసలైన సత్యము మనకు బయలుపరచబడింది ఇదే అసలైన సత్యం మొదటి నుంచి అని తెలిసి కూడా నువ్వు మీ పిల్లల్ని రుబ్బుతలేవు ఇందులో వాడు ప్రార్థన చెయ్యడు వానికి ప్రార్థన రాదు వానికి వాక్యం తెలియదు బైబుల్ ఏం తెలియదు వాడు అట్లనే పెరుగుతున్నాడు సంబంధించిన పుస్తకాలు గంటలు గంటలు చదివిస్తున్నావు ట్యూషన్లు పెడుతున్నావు ఇంకెక్కడెక్కడో పంపిస్తున్నావు వాడి లోకంలో బాగా అభివృద్ధి చెందాలంటే వాడు ఎక్కువ చదవాలి ఎక్కువ ట్యూషన్లు తీసుకోవాలి ఎక్కడెక్కడో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకోవాలి వర్క్ షాప్ అటెండ్ ఇదే క్రైస్తవ జీవితం కానీ అసలైన తర్బీదు నువ్వు ఇస్తలేవు మనం వాడికి ఎట్లా దేవుని చింత నడిపించబడతాడు వాడు ఖచ్చితంగా అనిలాగనే జీవిస్తాడు వాడికి అన్ని చెడు అలవాట్లే ఉంటాయి పెద్దైన నువ్వే ఏడుస్తావు ఏం పెంచిన విని కొరకు నేను ఇంత కష్టపడితే వీడియో ఎట్లా తయారై అనేసి అప్పుడు నువ్వు దుఃఖపడతా ఉంటావు అప్పుడు పాస్టాని పిలిపించి ప్రేయర్ నిస్తా ఉంటావు వాడు ప్రేరు కూడా రాడు నువ్వే ఉండాల ప్రార్థన ఎందుకంటే నువ్వు కాబట్టి నువ్వే ఉంటావు ప్రేరు అది చివరి కాలంలో జరిగేది కాబట్టి రెండవ ఆగ్య ఏ వస్తువుని గాని ఏ జీవరాశిని గాని నువ్వు విగ్రహంగా చేసుకుని భూమి మీద ఉండే జంతువులే కాని భూమి మీద ఉండే మనుషులనే గాని పాస్టర్ విగ్రహం కావద్దు చర్చి విగ్రహం కావద్దు చర్చిలో ఉన్న వస్తువులు విగ్రహాలు కావద్దు ఈ వాక్యం ప్రకారంగా అదే రీతిగా నీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటోళ్ళు మ్యూజిషియన్స్ కోయర్ విగ్రహాలు కావద్దు పాస్త ఎవరనే కానీ విగ్రహం కావద్దు ఎందుకంటే నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నాకు పాత్రలు అన్నాడు కాబట్టి నాకంటే మీరు ఏది ఎక్కువ ప్రేమించినా అది విగ్రహం కాబట్టి నాకు విరోధం నీళ్ళలో ఉండే ఏ జీవరాశిని మీరు విగ్రహంగా చేసుకున్న కూడదు చేపలే స్టార్ ఫిష్లే కాని తిమింగళ్ళమే గానీ జల్లీ ఫిష్ గాని ఏదైనా గాని కప్పనే గాని తాబేలే కానీ దీన్ని కూడా మీరు విగ్రహం చేసుకున్నకూడదు అన్న విషయాన్ని హెచ్చరించే సరే వాటన్నిటిని ధ్యానించం గానీ రెండవ ఆగ్ఞానం ఏ విగ్రహం పోల్చొద్దు ఆ విషయం జాగ్రత్తగా మనము గానించాలా అదే రీతిగా తెలియనగా నీ దేవుడు యహోవా నేను రోషం దేవుడను నన్ను ద్వేషించు వారి మూడు నాలుగు తరములు వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆగలు గైకున్న వారిని వెయ్యి తరంల వరకు కరణించి వాడనం గురించి చెప్తున్నా మళ్ళా నా నన్ను ప్రేమించి మనం ప్రేమించాలా మన దేవుణ్ణి అనే విషయం చెప్తున్నాడు నా ఆజ్ఞలు గైకొని కానీ ధర్మశాస్త్రం గైకోనలా నువ్వు నా ఆజ్ఞలు గైకొని గైకొని వారిని వెయ్యి తరంల వరకు కని కర్ణించి వాడనై ఆయన కరుణ చూపిస్తాను అంటాడు మూడవ ఆజ్ఞ చూడండి ఇప్పుడు ఇదే మతక్రైస్తవ జీవితానికి మనకి తేడా నీ దేవుడి యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు కదా నీ దేవుడి యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు వ్యర్థం అంటే పనికిరాని విషాల విషయమై పనికిరాని విషాల కొరకు పోయిన వారము నా దగ్గర ఒక ఆయన వచ్చింది ఆయన ఏమంటుందంటే మన మనం ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇన్ జీజస్ నేమ్ బ్లెస్సింగ్సే ప్రకటించాలంట నేను వింటున్నా అప్పుడు నాకు ఈ విషయం జ్ఞాపకం యుగ సమాప్తిలో వ్యర్థంగా ఎట్లా మనుషులు దేవుడి నామాన్ని తీసుకుంటాను యేసుక్రీస్తు అస ఇస్తారు యేసు అన్నిటికీ మూలం అని చెప్తారు యేసుక్రీస్తు నామని వెలగొడతారు కాని ఆయన చెప్తున్న మాటలు గైకోనారు ఆయన ఒక ప్రార్థన చేసిండు పవ్వా తండ్రి వీరందరినీ ఈ లోకంలోకి వెళ్లి పోమని నేను ప్రార్థించడం శత్రువు నుండి కాపడమని ప్రార్థిస్తున్నా అన్నాడు దానికి విరుద్ధంగా ప్రార్థన చేస్తారు క్రైస్తవులు ప్రవ్వ మమ్మల్ని త్వరగా ఈ లోకంలోకి వెళ్ళి పో ప్రవ్వ ఎత్తపడే సంఘానికి మనం సిద్ధపరచు ప్రవ్వ ఆయన అంటుండు వీరని ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని పోవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి అది మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యం ప్రపంచమంతట ప్రతి క్రైస్తవ సంఘము ఒక ర్యాప్చర్ కల్ట్ లాగా తయారైంది మనం ఏ శ్రమ చూడకుండా ఎత అమాంతంగా రాకెట్స్ లాగా సాటిలైట్స్ లాగా మన శరీరాలు పైకి ఎత పడతాయి ప్రార్థన చేస్తుండడు తండ్రి ఈ లోకంలోకి వెళ్లి వీరిని తీసుకొని నేను ప్రార్థించడం అంటే ఈ లోకంలో పెట్టమని ప్రార్థిస్తున్నాడు గొప్ప గొప్ప సేవకుల ప్రార్థన దానికి విరోధంగా ఉంది అక్కడనే అర్థం చేసుకోవాలి వాళ్ళలో ఉన్నది దేవుని ఆత్మనా కాదని అడిగింది అందు కొరకు దేవుని నీకు నిలబెట్టి వాళ్ళలో ఉన్నది ఏ ఆత్మనో నువ్వు వివేచించకపోతే నీకు ఏం లాభం పరిశుధాత్మ అభిషేకం ఉండి వివేచన చాలా అవసరమన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నా సరే ఈ వాక్యాలను ఎవ్వరూ భరించలేడు నేను అందుకే ఇంటర్నెట్ లో పెట్టినప్పుడు చెప్తాను కాశన్ ఈ వాక్యాలు మెయిన్ స్ట్రీం చర్చ్ టాలరేట్ చేయలేదు సంఘాలు వీటిని టాలరేట్ చేయలేవు ఇది కేవలము నేర్చుకోవాలా అన్న ఆసక్తి ప్రభు పట్ల ప్రేమ ఆసక్తి కలిగిన వాళ్లే ఈ వాక్యాన్ని విలగలరాన్ని ముందుగానే హెచ్చరించాను నేను అక్కడ పైగా నా అడ్రస్ ఎక్కడ పెట్టాను సరే ఎందుకు భయపడుతున్నావు బ్రదర్ అవసరం లేదు మన అడ్రస్ మన ప్రభు అడ్రస్ కదా అందరికివాల్సింది అసలేదు మనం చూపించాల్సింది మన ప్రభు అడ్రస్ కానీ మన జీవితము అలానే చర్చకుంటే అక్కడ అద్భుతాలు చేస్తాడు అలానే స్థలంలో ఆరాధన జరుగుతుంది అక్కడ పోండి ఇంకా బ్రదర్ అంటాడు ఈ కుటుంబానికి కారు అనుగ్రహించనుగాక ఏసుక్రీస్తు నావునా వీళ్ళింట్లో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం గాక అట్ట చేయాలంటే ప్రార్థన ఆయన చెప్తున్నాడు నాకు మనం ప్రార్థిస్తాం ఏమని మా అనుదిన ఆహారము మాకు దైత్యమనడు అనుదిన ఆహారం రేపటి గురించి అనలేరు కదా ప్రతిరోజు ఈ రోజుకి ఆహారం అనుగ్రహించమన్నాడు కానీ రేపటి గురించి ఆలోచించద్దు కానీ ఆయన మనం ఎప్పుడు పిల్లల్ని తిట్టద్దు బ్లెస్సింగ్స్ ఇస్తుండాలా అంత బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ లాగిన మన వాక్యం అట్లా చెప్పే క్రైస్తవ సంఘాన్ని చెడగొట్టింది క్రైస్తవ సేవ బోధ అని హెచ్చరించకుండా నువ్వు ఆయనకి తిరుగుబాటుతనం చేస్తున్నావు అని హెచ్చరించకుండా నువ్వు ఆయన వాక్యానికి విరోధంగా అని హెచ్చరించకుండా మనుషులని అట్లా భుజగించి జోలపాటలు వాడి నిద్రపుచ్చిరు క్రైస్తవ సంఘాన్ని ప్రపంచమంతటా సేవకులు ఇప్పుడు వాడు నిద్రలనే అమాంతంగా శ్రమల గుండా పోతున్నాడు శ్రమ కాదనుకుంటున్నాడు వాడు శ్రమ వస్తే అప్పుడు వాడి పరిస్థితి ఏంటి వాడు సిద్ధపడలేద్ మనం సిద్ధపడుతున్నాం శ్రమలను తప్పించుకోవాలని శ్రమలో కళలు ఉంటాం మనం సేవలో కానీ మనం తప్పించుకునే విశేషమైన సేవ ఆ రోజు ఉంటుంది ఇప్పుడు కాదు సేవ వాడు శ్రమ ట్రాప్ అయినప్పుడు అప్పుడు వారికి సేవ చేయాలి అది చాలా కష్టంతో కూడిన సేవ కానీ మనకు అటువంటి సేవ అనుగ్రహించింది దేవుడు నాలుగవ చూడండి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకము ఉంచుకోను మర్చిపోవద్దు జ్ఞాపకము ఉంచుకొను ఏదది విశాది దినమును పరిశుద్ధంగా ఆచరించాలా యుస్ట్ అబ్జర్వ్ ద శాబత్ అని ఉంది ఇంగ్లీష్ లో అంటే విశాద దినాన్ని మనం ఆచరించాలా పరిశుద్ధంగా అంటే సరే విశాంతి దినం అంటే క్రైస్తవులకి సండే ఒకటే కదా లేక సెవెంత్ డే అడ్వెన్స్ టిస్ట్ వాళ్ళకి ఫ్రైడే ఏదో ఉంటుంది సాటర్డే ఉంటుంది అనుకుంటే వాళ్ళకి సాటర్డే ఉంటుంది కేథలిక్స్ కి ట్యూస్డే ఉంటుంది కొందరికి వెన్స్డే ఉంటుంది అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం ఎన్నుకున్నట్టు అది ఉంది బైబుల్ అట్లనే ఎవడి మార్గంలో వాడే పోయిండి క్రిస్టియన్స్ సండే అనుకున్నారు స్పెషల్ గా కేథలిక్స్ ట్యూస్డే అనుకున్నారు సెవెంత్ డే అడ్వెంటీస్ట్ వాళ్ళు సాటర్డే అనుకున్నారు ఇంకొకడు ఫ్రైడే అనుకున్నాడు ఇంకోటి ఇంకొక దినం ఎన్నుకున్నాడు బాగా అర్థం చేసుకోండి వాళ్ళు ఆ డేస్ ని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ప్రభుని అబ్జర్వ్ చేస్తున్నారు అందుకే కొలసీ రాష్ట్ర పత్రిక మూడో దినం మనం చూస్తాం ఏమని చూస్తాం పండగల విషయంలోను విశ్రాంతి దినంలోనూ నియామక దిన ఎవరిను మిమ్మల్ని తీర్పు తీర్చే అవకాశం ఇయకుడి ఎందుకంటే విశ్రాంతి దినానికి అధిపతి మన ప్రభు విశ్రాంతి దినము అనేది మన ప్రభుల్లో ఉంది బయట లేదు ఆదివారం లేదు విశ్రాంతి ఆదరణ కూడా ఏడుస్తూనే ఉంటారు ఉపాసంతో ఏడుస్తూనే ఉంటారు విశ్రాంతి అనేది మన ప్రభులోనే ఉంటుంది ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలనుంది వాక్యం కాబట్టి విశ్రాంతి దినం అనేది ఒక రోజుకి సంబంధించింది కానీ కాదు ప్రతి రోజు విశ్రాంతి నీకు ఎప్పుడు ఆయనలో ఉంటేనే కాబట్టి ఆయనలో ఉండి ఆరాధించేది విశ్రాంతి దినం అంతేగాని సండే నేను తప్పకుండా చర్చిపోవాలి బ్రదర్ మా బాస్ ఏమో నాకు లీవ్ ఇస్తలేడు బ్రదర్ అని వాని గురించి తిట్టుకుంటున్నావు ప్రబ్బా మా బాస్ కి బుద్ధి ప్రబ్బా నాకు హాలిడే ఇచ్చి లాగనా అని ప్రార్థన చేయమంటున్నావు నేను ఎట్లా ప్రార్థన చేసేటట్లా సండే కూడా అవసరమే నీకు ఉద్యోగం కావాలన్నా వద్దా నువ్వు తీర్మానించుకో అంతే లేదు నాకు సండే చర్చిపోవాలి బ్రదర్ నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రదర్ అంటే నువ్వు ఇంకా మతంలో ఉన్నావు సండే విసర్జించడం కానే కాదు విశ్రాంతి దినానికి అధిపతి మన ప్రభు కాబట్టి ఆయనలో విశ్రాంతి ఉంది కాబట్టి ఆయనలో ఉండి నువ్వు ప్రారం విశ్రాంతి దినమే అదిని అక్కడ నేను క్రైస్తవులు పట్టుకుంటారు చూడు ఇది దీని ప్రకారంగా మీరు సండే చర్చికి పోతలేరు అంటాడు నువ్వు అనాల మీరే పోతలేరు అని రుజువుపరచాల మీరు మీరు విశాఖ ఆయన ఆదేశారు విశాంతి దిన ఆదేశారు మీరు పౌలు జ్ఞాపకం చేసిన కొలేశ్వర రాష్ట్రపత్రికలో దినానికి అధిపతి అయినా కాబట్టి నువ్వు కేవలం విశ్రదించిన ఆదరణ పరిశుద్ధంగా ఆచరిస్తే అర్థం లేదు అది శారీరకమైంది ప్రభుని ఆరాధిస్తే విశ్రదించినము అర్థం ఉంది లేదు మేము ప్రభుని ఆరాధిస్తాం కేవలం ఆదివారం రోజు మనం ప్రతిరోజు ప్రభుని ఆరాధిస్తాం ప్రతిరోజు మనకి విశ్రాంతిమే ఈ విషయాలు అర్థం కాదు పావులకు అర్థమైంది శిష్యులకు అర్థమైంది వాళ్ళంతా దీర్ఘంగా విశదీకరించారు మళ్ళా కృత నిర్బంధించారు కానీ వాళ్ళు ధ్యానించారు సరే నేను క్లుప్తంగా ఇది వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి పన్నెండవ వచనం నుంచి ఐదు పన్నెండవ అధ్యాయంలో ఐదవ ఆజ్ఞ నీ నీ దేడా యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మానించడం అగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము అనేది ఐదవ ఆగ్ఞ ఆరవది వచనం నరహతే చేయకూడదు ఏడవది పద్నాలుగవ వచనం వ్యభిచరించకూడదు ఎనిమిదవది దొంగిలేకూడదు తొమ్మిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు ఈరోజు చర్చలు ఇది ఎక్కువ నడుస్తుంది వాని మీద వీడు వీని మీద వాడు వాని మీద వీడు వీని మీద వాడు ఎల్డర్స్ మీద పాస్టర్ పాస్టర్ల మీద ఎల్డర్స్ పెద్దల మీద ఒకని మీద ఒకడు ఒకని మీద ఒకడు సాడు చెప్పుకోవడం నీ పొరుగువాన్ని ఇల్లు ఆశింపకూడదు ఏడా పదిహేడవ వచనంలో చూడండి పదిహేడవ వచ్చనంలో పదవ ఆజ్ఞ చివరి ఆజ్ఞ కదది పదవాగ్య ఎంతగా విశదీకరించో చూడండి ఒక్క వచనం కాదు అది ఎన్నో వచనంన్నాయి అందులో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి బారినైనను అతని దాసునైనా అతని దాసిరా దాసినైన అతని యుద్ధ ఎద్దునైన అతని గాడిదైనను నీ పొరుగువాణి దాని దేనినైనను ఆశింపకూడదు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉన్నాయి అంటే వాని దగ్గర ఏ వస్తువు ఆశించద్దు నీ పొరుగు వాని దగ్గర ఏ వస్తువు ఆశించద్దు దాన్ని ఆశిస్తే నువ్వు ఖచ్చితంగా పదాగ్యాన్ని ఉల్లంఘిస్తావు ఇందులో ఏవి కూడా నువ్వు ఆశించద్దు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది సరే ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మొదటి నాలుగు ఆజ్ఞలు మొదటి నాలుగు ఆజ్ఞలు అంటే నీ దేవుడనే యహోను నువ్వు సేవింపలను రెండవది వేరే విగ్రహం చేసుకునకూడదు మూడవది వ్యర్థంగా ఉచ్చరించకూడదు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు నాలుగవది విశాంతి దాన్ని పరిశుద్ధంగా ఆచరించాల ఈ నాలుగు మొదటి ఆగ్య ఈ నాలుగు మొదటి ఆగ్యకి సంబంధించినయే అంటే మొదటి నాలుగు ఆగ్ఞలు ఒకటే విషయానికి సంబంధించినవి అదేంది నీ దేవుడనే హోవాను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతో పూర్ణ శక్తితోను సేవింపవలను అని ఏసు మనకు జ్ఞాపకం చేసింది అన్ని సువార్తలలో ఈ వాక్యం చేస్తాం రెండే ఆజ్ఞలు ఇచ్చింది ఆయన మొదటి ఆజ్ఞంది నీ దేవుడనే విహోవాను పూర్ణ హృదయంతో సేవించాలా రెండవది నిన్ను నీ పొరుగు ప్రేమించుము అన్నాడు కదా కాబట్టి ఐదవ ఆజ్ఞ నుంచి అంటే పన్నెండవ వచనం నుంచి పదిహేడు వర్షం వరకు అంటే ఐదు ఆజ్ఞలు ఆరు ఆరు ఆజ్ఞలు కరెక్ట్ ఆరు ఆజ్ఞలు నీ పొరుగువానికి సంబంధించినవి నువ్వు నీ పొరుగువానితో ఎట్లా ప్రవర్తించాలా అన్న విషయానికి సంబంధించినవి అంటే నీ తల్లిని నీ తండ్రిని సంబంధించాలా దాని నరహత్య చేయద్దు వ్యభిచరించొద్దు దొంగిలించదు నీ పొరుగువాని మీద ఏది నరహత్య పొరుగువాని మీదనే కదా వ్యభిచారము పొరుగువాని మీదనే దాని తర్వాత దొంగతనము పొరుగువానిదే దోచుకుంటున్నావు దాని తర్వాత సమస్తము పొరుగువానికి సంబంధించింది అందుకే నినువలే నీ పొరుగువాణిని ప్రేమించుము అని హెచ్చరించి ఎప్పుడైతే నీ పొరుగువాణి ప్రేమిస్తావో ఈ ఆరు ఆజ్ఞలు నువ్వు పాటించిన వాడవైతవు నువ్వు వాడిని హత్య చేయం ప్రేమించాక నువ్వు వానికి న్యాయం అన్యాయం చేయం ప్రేమించినాక వాని వస్తువులను నిన్ను దొంగలించవు ప్రేమించినాక వాని మీద వాణి ఏది కూడా నువ్వు వానికి నువ్వు అన్యాయం చేయవు వానికి ఏది కూడా నువ్వు తక్కువ చేయవు అయితే మన ప్రభు ఏమంటున్నాడు అంటే నిన్ను వాళ్ళ నీ జగన యోహోవాళ్ళని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోను పూర్ణ బలంతో పూర్ణ శక్తితోనూ సేవింపవలను రెండవది నిన్ను నీ పొరుగు ప్రేమించుము ఇదియు మొదటి వంటిదే అంటాడు వాక్యం అంటే రెండవ ఆద్య కూడా మొదటి ఆద్య వంటిదే ఈక్వల్ సరే నేను మీకు వచ్చానని చూపిస్తా ఎందుకు ప్రభు ఈ రెండు వా ఆగ్య్యాలని మనకి ఇచ్చాడు క్లుప్తంగా మొదటి ఆగ్ఞ దేవుని సేవించాల ఆదం అవ్వాలి పాపం చేసినాక దేవునితో సహవాసం పోగొట్టుకున్నారు అది సహవాసాన్ని తిరిగి స్థిరపరచడం కొరకు మొదటి ఆజ్ఞని ఇచ్చాడు లేక మొదటి నాలుగు ఆగ్ఞలు ఇచ్చాడు దాని తర్వాత వాళ్ళు ఆదా అవ్వలు పాపం చేసినాక ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు ఈమెనే చేసింది ఈయననే చేసిండు ఈ చేసిండు పాగు చేసింది సర్పం చేసింది ఒకరిని ఒకరు చెప్పుకోవడం స్టార్ట్ చేసేది కయూని చెప్పిండ లేదా కయ్యం తన తమ్ముడి మీద చడిలు చెప్తున్నాడు ఇవన్నీ అక్కడ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎప్పుడైతే పాపమ్ ఈ లోకంలోకి వచ్చిందో పొరుగువాణ్ణి ప్రేమించడం మర్చిపోయారు మనుషులు దాన్ని స్థిరపరచడం కొరకు తక్కిన ఆరు ఆక్యచ్చింది దేవుడు ఆ ఆరు ఆక్యని సంపూర్తి చేస్తూ ప్రభు చెప్పిండు నిన్ను వాళ్ళే నీ పొరుగు వాణిని ప్రేమించుమని నిన్ను ఎంతగా ప్రాధాన్యత ఇచ్చుకుంటావో నిన్ను నువ్వు వాక్యం చెప్తుంది కదా నిన్ను ప్రేమించాలని చెప్తుంది అంటే నువ్వు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివి లోకంలో నువ్వు నీవు నువ్వు చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో అని దేవుడే చెప్తున్నాడు ఎందుకంటే నిన్ను ఒక పని కొరకు ఏర్పరచుకున్నట్టున్నాడు అందుకు నువ్వు చాలా ఇంపార్టెంట్ నిన్ను నేను ఎంతగా ఇంపార్టెంట్ గా ట్రీట్ చేస్తున్నాను నువ్వు కూడా ఇతరులను అందే రీతిగా ట్రీట్ చేయాలా అన్న విషయం చెప్తున్నాడు అట్లా చేస్తే ఈ లోకంలో ఎందుకు వ్యవస్థ రీతిగా ఉంటది లంచగొండితనం ఎందుకుంటది లంచగొండితనంలో నీ పొరుగును ప్రేమిస్తలేవు క్రైస్తవులే ఎక్కువ లంచగొండితనంలో ఉన్నారని నేను మీకు ఇన్సలు చూపించిన ప్రపంచం మద్దట ఆ రీతికి దేవుడు మనకి ఈ వాక్యాన్ని చూపిస్తున్నాడు అన్న ఆజ్ఞ ఆయన ధర్మశాస్త్రము సంపూర్ణమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ మనుషులు మర్చిపోయినారు మలాకీ గ్రంథానికి వచ్చి అది పాత నివరణ కాలం ముగింపు కానీ మన కాలాన్ని ముగింకి మనుషులు వీటన్నింటినీ మర్చిపోయారు అందుకే మీ కాదా జ్ఞాపకం చేసిన నాలుగో అధ్యాయంలో అంత్య దినలో సోన్ల నుంచి ధర్మశాస్త్రం బయలుదేరుతుంది ఎందుకు బయలుదేరుతుందంటే మనం వాటన్నిటిని పడ తుడిచివేసేసినాం ధృవీకరించేసినాం నాకు అవసరం లేదు ధర్మశాస్త్రం నాకు స్వాతంత్ర్యం వచ్చేసింది నేను అవన్నీ ఏవి ధనించాను ప్రవర్తన నాకు అవసరం లేదు కీర్తనలు నాకు అవసరం లేదు నాకు ఏ పుస్తకం అవసరం లేదు నేను కేవలము వ్యూహంశ వార్త చదువుతా కేవలం మతేశ్వర్తో ఒకరే చదువుతా అపోస్ తగ్గడం కూడా ఒకరు చదివాడు అర్థం కాదు ప్రకటన అసలే అర్థం కాదు డిక్షనరీస్ పెట్టుకొని కామెంటరీస్ పెట్టుకొని చదివినా కూడా వానికి అర్థం కాదు ఎందుకంటే వారన్నిటిని తువీకరించినవు ప్రవర్తన తువీకరించినావు అది ప్రవచనం కదా ప్రకటన గ్రంథం నువ్వు ప్రవర్తలను తృణీకరిస్తే వాటిని ఎట్లా నువ్వు స్వీకరించగలవు అది వాళ్ళకి మరుగు చేయబడింది కానీ దేవుడు మనకి వీటన్నింటినీ చూపించిండు మనం వీటిని గ్రహించి మనం ఏం చేయాలా ఇంటికి పోయి నిద్రపోవాలా ఇది తేలికైందే భారం ఆయన కాడి చాలా సులువైందే కానీ మొయ్యలా మొయ్యాలా ఎందుకు మొయ్యాలా విశ్రాంతి కావాలంటే నువ్వు ఆయన విశ్రాంతిలోని ప్రవేశించాలంటే నువ్వు ఇది మొయ్యాలా తప్పదు ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించాలంటే నువ్వు ఇది మొయ్యాలా తప్పదు మత వార్త పదమూడు అదన మనం చూస్తాం విద్దు గురించి ఉపమానం కదా ఎంతోమంది వింటా ఉంటారని ప్రవే హెచ్చరించింది ఎంతో యుగ సమాప్తిలో వింటా ఉంటారు ఈ వాక్యాన్ని ఆయన అన్ని మర్చిపోతారని తనకు తమ్ముడు చెప్తున్నాడు యాకోకు అందరు మర్చిపోతారు క్రైస్తవులు ప్రతి వాక్యాన్ని మర్చిపోతారు అని తన తమ్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు మనం మర్చిపోవడానికి వీల్లేదనేసి మీరు మర్చిపోవద్దు అని హెచ్చరిస్తున్నాడు విత్తవాని గురి చూపడం అదే కదా కొంతమంది విన్నారు వాక్యం త్రోవ పక్కన పడిన విత్తనాల సాదృశ్యం వాళ్ళు పక్షులు చేత్కపోయినాయి మరికొంతమంది రాతి నీళ్ళలో పడ్డరు అంటే ఆ రాయి మీద కొంచెం మట్టి ఉంది దాని మీద పడ్డాయి మొలికెత్తరు కానీ ఎండ రాగానే ఎండిపోయినాయి అది రెండవ గుంపు వాళ్ళు కూడా వాక్యం మూడవ గుంపు ముళ్ళు తుప్పలలో పడ్డాయి ఒక క్రైస్తవ గుంపు ఈ నాలుగు మూడు గుంపులు ఇవి ముళ్ళు తొక్కేసినాయి అవి మొలకలు ఎండిపోయినాయి మూడు కైస గుంపులు తక్కినది నాలుగో గుంపు మంచి నీళ్ల పడ్డ గుంపు అది మంచి నీళ్ళ గుంపు మళ్ళా మూడు గుంపులుగా విభజింపబడతాయి మీరు ఎప్పుడన్నా జీనించండి వాక్యం పద్మూడవ చూడండి ఇటీవయి మంచి నీళ్ళ పడిన మూడు గుంపులుగా మళ్ళా విభజింపబడతాయి ఒక గుంపు నూరంతాలుగా ఫలించడం రెండో గుంపు అరవదంతాలుగా ఫలించడము ఇంకొక గుంపు ముప్పై అంతలు ఫలించడం అవి మూడు గుంపులవిటీ మొదటి మూడు గుంపులు ఆయన వాక్యాన్ని విని తృణీకరించినాయి నాల్గవ గుంపులో కూడా సరే నేను మీ గురించి చెప్తలే మీరంతా నాలుగవ గుంపులో ఉంటారు కానీ మీరందరూ నూరు అంతాలు ఫలించాలా నూరు అంతాలు ఫలించాలంటే ఉత్తగా వినేసి వెళ్ళిపోతే మీరు ఫలించలేదు దీని ప్రకారంగా జీవించాలా దీన్ని పాటించాల వ్యాప్తం చేసుకోవాలా మర్చిపోద్దు ఈ నేను కూడా మర్చిపోను మర్చిపోకుండా కోరికే ఇవన్నీ నేను ఇట్లా రాసుకుంటాను ఇట్లా ఎందుకు రాసుకుంటాను నేను మర్చిపోతాం లేకుంటే ఎందుకంటే మనం మతి మరపు జీవనం కదా సోమవారం నుంచి శనివారం వరకు ఏమేమో విషయాలు ధ్యానిస్తూ ఉంటాం ఈ లోకంలోని సంబం విషయాలు అవన్నీ శక్తితమైన విషయాలు ముస్లమ ముచ్చట్లకు ఎక్కువ ప్రాధాన్యస్తూ ఉంటాం మనం ఈ లోకపు న్యూస్ ధ్యానించదని మనం పోయిన వారం మీకు చూపిస్తే అట్టుపోయిన వారమే ఈ లోకంలోని న్యూస్ కి సంబంధించిన ఏవి కూడా మనం ధ్యానించదు వాక్యం కానీ మనం అన్ని పొద్దున్నస్తే న్యూస్ పేపర్ ధ్యానిస్తాం పొద్దున్న టీవీ చూస్తాము సాయంత్రం నిద్రపోకముందే టీవీ చూస్తుంటాము లోకం అదే కదా న్యూస్ లేకుండా బ్రతకలేదు కాఫీ కప్ ఉండాలా పొద్దున న్యూస్ పేపర్ ఉండాలా బైబుల్ అయితే వద్దు బైబుల్ ఒక అధ్యయనం ధ్యానించమంటే పొద్దున టైం ఉండదు ఎందుకంటే న్యూస్ పేపర్ మొత్తం తిరిగాలే కదా ఎవరు చేస్తుండే పని నేను అనిల గురించి ఎప్పుడు చెప్పను వాడు ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నాడు వాడు నువ్వు ధర్మశాస్త్రం లోపాలు ఉన్నావు అనుకుంటున్నావు కదా మళ్ళీ నీ జీవితం ఎట్లుంది నువ్వే వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నావు నువ్వే మర్చిపోతున్నావు మళ్ళీ ఎవరి గురించి చెప్పబడుతున్నాయి ఈ ప్రవచనాలు అన్నిల గురించి చెప్పబడుతున్నాయా క్రైస్తవ సంఘంలో బైబుల్ కాలేజీలో అనిల గురించి చెప్తున్నారు ఈ వాక్యాలన్నీ కానీ ఈ వాక్యాలన్నీ మనకు సంబంధించినాయి గ్రంథ వాగ్దానాలన్నీ నాకు సంబంధించినాయి రాయబడ్డాన్ని నాకు ఇది ఇది పుస్తకం నాకు హెచ్చరిక ఇది ఒక మాన్యువల్ బైబుల్ అంటే ఒక ఆయన చెప్తున్నారు ఫుల్ ఫామ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్ ఈ లోకం విడిచిపెట్టక ఇవన్నీ నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవి పాటిస్తేనే నువ్వు స్థిరంగా ఈ లోకాన్ని విడిచిపెడతావు లేకపోతే శాశ్వతంగా ఇంకొక లేఖంలో ఉంటావు అక్కడ ఏడుపు పండ్లు పొరగొట ఉంటాయి ఆ విషయాలు మనం హెచ్చరికలాగా తీసుకొని ఈ వాక్యాలను మర్చిపోకుండా ఒక తరం మర్చిపోతారు ఎందుకంటే మత్స్సు వార్తలు చూపించిన ప్రకారంగా పదమూడో అధ్యాయంలో మూడు క్రైస్తవ గుంపులు విని మర్చిపోతారు వాక్యాలు మనం మర్చిపోవద్దు వాటిని జాగ్రత్తగా పాటించాలి వాక్య ప్రకారంగా ప్రవర్తించాలని చూసిన మనం వాక్యం ఈ వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలంటే మీరు దీన్ని అర్థం చేసుకున్న దీన్ని చటించాలి అనేకులకు మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు నిశ్చేత వచ్చిందా లేదా ఇది కరెక్ట్ ఇది ప్రభు నుంచి వచ్చిన వాక్యం ఇది ఎవడో చెప్పిన వాక్యం కాదు ఇది ప్రభు నుంచి వచ్చిన వాక్యం దృఢమైన నిశ్చేత రావాలా అందుకొరికే నీకు పరిశుధాత్మ అభిషేకం ఇచ్చింది వెరియన్లు ఎందుకు గనులు తెసులోనితుల కంటే ఎందుకు గనులు వారు వచ్చి ఉన్నవాడు ఎవడనే గానీ చెప్పిన వాక్యము దేవుడి నుంచి వచ్చిందా లేదా ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి వారి వాక్యాన్ని స్వీకరించే వాళ్ళు మళ్ళీ వారు చేసినప్పుడు మనం కూడా చేయాలి కదా మనకు అది నేర్పించిన దేవుడు వీరు పరిశీలించాలి ఈ వాక్యాలని ఇది ప్రభు నుంచి వచ్చిందా లేదా లేక ఒక మనిషి ఏదో థియాలజీ కాలేజీలో నేర్చుకొని లేక బైబుల్ స్టడీ లేకుండా నేర్చుకొని ఇంకేదో టీవీ ప్రోగ్రామ్ కూర్చొని నేర్చుకుని లేక ఇంకేదో పుస్తకాలు చూసి నేర్చుకుని వారిని సొంత తలంపులు ఉపయోగించి ప్రకటిస్తుందా ఇది లేక ఆయన ఆత్మావేశం చెప్ప చెప్పబడుతుందా ఇది వివేచించేది నీ బాధ్యత పైగా అపోస్టుల బోధలో ఒక్క పాస్టర్ ఎక్కడ లేడు ఈ రోజులలో ఉన్నారు ఒకడే పాస్టర్ ప్రతి చర్చికి ఒకటే పాస్టర్ వాడే పాస్టర్ వాని తమ్ముడే పాస్టర్ లేకుంటే వాడిని బామార్దే పాస్టర్ లేకుంటే వాడి పిల్లలే పాస్టర్స్ కానీ అపోస్టుల కార్యములలో మూడు మంది పాస్టర్లు ఎవడికి ప్రేరేపణిస్తే వాడు వాక్యం చెప్పాడు తర్వాత ఏ ప్రాంతానికి ఎవరండి పంపాలనో వాళ్ళు తీర్మనించుకొని మూడు వందల నలభై మంది నుంచి పంపిస్తా పోయారు దేశమంతట ప్రపంచమంతట అనే రోజు చిన్న చిన్న దేశాలు అవన్నీ గ్రీస్ దేశం అట్లా ఆ రీతిగా వాళ్ళందరూ పావులు ఒక దిక్కు ఫిలిప్ ఒక దిక్కు ఆంధ్రయ్యిక్కు సీలలో ఒక దిక్కు ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఆ రీతిగా వాళ్ళు పంపించారు ఒక్కొక్క చర్చికి ఒక్కొక్కరికి పంపించారు వాళ్ళు పనిచేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఇంకొక చర్చికి పోతాడు అట్లా వాళ్ళు సేవ చేశారు కానీ ఈ రోజులలో అట్లా లేదు ప్రపంచమంతట వీడే తీసి చేసి కూర్చుంటాడు వీడేదానికి చక్రవర్తి వీడే రాజు వాడి పిల్లలే అంతే నేను అసూయతం చెప్తలేను ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వాళ్ళు అడ్డగిస్తున్నారు దేవుని ప్రవర్తనను వాళ్ళు అడ్డగిస్తున్నారు ఆ రీతిగా కేవలము వారి ద్వారానే దేవుడు మాట్లాడతాడు అని మనుషులను అభ్యయపెడుతున్నారు అది మోసపుచ్చు ఆత్మ సరే చెప్పడం కొంత కష్టం వినడం కూడా కొంత కష్టం కానీ ఇది ఖచ్చితంగా దేవు నుంచి వచ్చిందా లేదా అనేది గుర్తించేది మీ బాధ్యత ఒకవేళ మీకు అవీతంగా నిశ్చేత ఉంటే దాన్ని స్వీకరిస్తారు లేకుంటే ఖచ్చితంగా దాన్ని ధృవీకరిస్తారు సరే అటువంటి నిశ్చేత ఇవ్వాలనేసి మనం ప్రార్థన చేసాం పరిశుద్ధుల దేవా మీకు వందాలుస్తాయా అనేక పర్యాలు మీరు మాట్లాడుతున్నారు ఎన్నో వాక్యాల ధర చిన్నప్పటి నుంచి ప్రభా కాని మేము ఎన్నో విషయాలు మర్చిపోయినాం యాకోబో భక్తుడు దాన్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసినట్టు ప్రభా మీరు విని దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే మీరు మర్చిపోతారు మర్చిపోతే మీకు ధన్యత రాదు అని మీరు హెచ్చరించినారు కానీ క్రైస్తవ జీవితం ఈరోజు ధర్మశాస్త్రానికి విరోధంగా ఉంది దేవుని వాక్యానికి విరోధంగా ఉంది మీరే ధర్మశాస్త్రం కూడా గ్రహించలేని స్థితిలో ఉంది నాకు ధర్మశాస్త్రం నుంచి స్వాతంత్రం వచ్చింది నాకు అవసరం లేదు అని ప్రకటిస్తుంది ఆ రీతిగా మిమ్మల్ని ధృవీకరించి ప్రభా పాపంలో జీవిస్తుంది అటువంటి వారికి మీరే బయల్పరచుకోమని ప్రార్థిస్తున్నాం ఏరీతిగా వారికి ఇవి మేము ప్రకటించడం మీరే మాకు మార్గం చూపించండి ఇక్కడ వచ్చిన వారిని అందరినీ మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రతి అక్కర్ల కొరతలు తీర్చండి మీ రాక వర్షపరచుకొని మీరే మహిపొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి